హూ నామేయ అనృతత్మక ప్రాణ వాచారంభణం వికారో నామేయతి శ్రుత్యంతరాస్మాత్యతేతస్మాత్తి వీని నుండి వీణంటే పురుష అంతకు ముందు మంత్రంలో పురుష అని ఉంది కదా ఈ పురుషుని నుండియే ఏ తస్మాదేవ పురుషుడంటే పరమేశ్వరుడు అనర్థం శుద్ధ చైతన్యానికి పురుష అని పేరు ఆ కాన్షియస్నెస్ అనండి ఏమనండి ఆత్మ విషయంలో కూడా దీన్ని సరిగ్గా కరెక్ట్ గా వ్యాఖ్యానం చేయవచ్చు నేను చెప్తాను మీకు సో ఈ పరమేశ్వరుని నుండియే ఇక్కడ తత్పదార్థాన్ని బాగా బోధిస్తున్నారు తత్పదార్థ శోధన చాలా మంచిది అని శరణాగతికి దానికి బాగా ఉపయోగపడుతుంది తత్పదార్థం లేకపోతే ఉంటే కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ అంటుంటే అవగాహన కాదు సో భక్తికి తత్పదార్థం చాలా అవసరం ఎనివే సో ఆ ఆ పురుష కాస్మిక్ పరబ్రహ్మ నుండియే తస్మాదేవ పురుషాది శుద్ధ చైతన్య స్వరూపమైన ఆ పరబ్రహ్మ నుండియే ఈ సర్వము పుట్టేది ఏమిటా సర్వము అంటే జాయతే ఉత్పద్యతే పుట్టుతున్నది ఆ పురుషు శుద్ధ ఇసి అక్షర పర బ్రహ్మకి మీకు మాయాశక్తి యొక్క ఉపాధిని మనం స్వీకరించాల్సి ఉంటుంది ఇప్పుడు ఎలాగంటే డ్యాన్సర్ అనేవాడు ఆ డ్యాన్సింగ్ పవర్ వాడిలో ఉంది కాబట్టి డ్యాన్స్ చేసేడని చెప్పాల్సి ఉంటుంది డాన్సింగ్ పవర్ అనేది ఒకదాన్ని మధ్యలో వీ వీ ఇంట్రడ్యూస్ స్టెప్ సో ఆ అక్షర పురబ్రహ్మ నుండి మాయాశక్తి ఉపాధి ద్వారా ఈ జగత్తు పుట్టింది అలాగంటే మళ్ళీ మాయాశక్తి ఆయనలో విడిగా ఉందని అనుకో దోతప్రోతభావంగానే ఉంది సో దట్ ఈస్ దట్ ఈస్ ఆర్ దాట్ సో ఎంచేతనే నామరూప బీజ ఉపాధి లక్షితాత్ ఆ మాయాశక్తి బీజం ఆ బీజము ఉపాధి ఆ బీజోపాధి ఎందు అక్షత పరబ్రహ్మ చైతన్యం ప్రతిఫలించినప్పుడు అంటే బీజోపాధి విశిష్టంగా దాన్ని బోధించినప్పుడు దానికి సగుణ బ్రహ్మ మనం నామధేయం చేసినాము సో ఈ బీజము దేనికి బీజము బీజ ఫర్ వాట్ ఐ టెల్ యూ హౌ ఇప్పుడు నెక్లెస్ కి బీజం ఏమిటి గోల్డ్ ఇయర్ రింగ్స్ కి బీజం ఏమిటి గోల్డ్ ఇప్పుడు నెక్లెస్ కి బీజము ఇయర్ రింగ్స్ కి బీజము గోల్డ్ అన్నప్పుడు దెన్ వాట్ ఈజ్ దిస్ నెక్లెస్ అంటే ఇప్పుడు గోల్డ్ ఎక్కడో ఉంది నెక్లెస్ ఇక్కడ లేదు కదా గోల్డే నెక్లెస్ రూపంగా పరిణామాన్ని చెందిందని మనకి తెలుస్తూనే ఉంది కదా కాబట్టి నువ్వు నెక్లెస్ని పేరు పెట్టేవా కానీ గోల్డే కదా అది ఆ గోల్డే నెక్లెస్ అని అంటున్నావు ఆ గోల్డే ఇయర్ రింగ్ అంటున్నావు కాబట్టి ఇప్పుడు ఈ గోల్డ్ని పుట్టింది బీజం బీజం అంటున్నావు దేనికి బీజం అది నెక్లెస్కి బీజము ఇయర్ రంగుకి బీజము అంటే అర్థం ఏంటి ఈ వాట్ ఈజ్ దిస్ నెక్లెస్ అండ్ వాట్ ఈస్ దిస్ ఇయర్ రింగ్ ఇట్ ఈజ్ నామరూపట్ ఇట్ ఈస్ వాట్ దట్ ఇట్ ఈస్ దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ నామరూప నేమ్ సేక్ నేమ్ సేక్ అండి మేమ్షేక్ అంటే ఉంటే పేరే పేరు తప్ప ఊరేం లేదు పేరు పేరే ఉందంటే ఇక్కడ తత్వం ఏం లేదు తత్వం గోల్డే కాబట్టి ఇప్పుడు గోల్డ్ గోల్డ్ బీజము దేనికి బీజము నామరూపములకు బీజము సో ఆ విధంగా ఈ మాయాశక్తి నామరూపాత్మకమైనటువంటి జగత్తుకు బీజమే ఇప్పుడు మీరు నేను చెప్తా చూడండి ఇప్పుడు పృథివీ అని ఉన్నాయి అంటే ఆ మాయాశక్తే చాలా గ్రాస్ గా ఉన్నప్పుడు పృథివీ అన్నారు ఆ మాయాశక్తే చాలా సటిల్ గా ఉన్నప్పుడు ఆకాశము అన్నారు ఇప్పుడు ఆకాశము యొక్క బీజం మాయా మాయాశక్తి పృథివీ యొక్క బీజం ఏమిటి మాయాశక్తి మరి ఇంటి ఆకాశము పృథివీ ఏ క్యా క్యా హై నామరూప మధ్యలో కూడా సో నామరూప బీజ సో నామరూపములకు జగత్ నామరూపాలే జగత్ అంటే నామరూపాలు తప్పు మరొకటి కాదు మీరు జగత్తుని నామరూపాత్మకంగా దర్శించడం నేర్చుకోవాలి వేదాంతం అంటే అంతే గంటకంటే వేరే వేదాంతం లేదు జగత్తుని నామరూపాత్మకంగా కాకుండా మరో రకంగా అంటే వస్తువుగా మీరు దర్శించినంత కాలము ఆ జగత్తు బంధిస్తుంది ఏమంటే ఆశ్రమము అని అన్నారు ఆశ్రమము అంటే రూఫ్ గోడలు అదైనా ఆశ్రమం అయితే ఇంకేదైనా ఒక స్పెషల్ ఉంటుందా ఫ్లోరు రూఫ్ గోడలు అదే కదా ఆశ్రమం అంటే ఓకే అంటే ఒక రకం ఒక ఫ్లోరు రూఫ్ గోడలు ఈ సన్ని దీనికి సంస్థానము అంటారు సంస్థానము అంటే రచన ఈ రచనకి ఒక రచనకి ఇళ్ళని పేరు పెట్టారు ఇంకో రచనకి సినిమా హాల్ని పేరు పెట్టారు ఇంకో రచనకి మార్కెట్ని మార్కెట్ యార్డ్ పేరు పెట్టారు ఇంకో రచనకి ఆశ్రమం పేరు పెట్టారు ఇసు నాకీ పేరు మార్చి పిలిస్తే వస్తువు కదా ఓకే ఈ రూఫ్ ఫ్లోరు ఫ్లోర్ రూఫ్ గోడలు వాట్ ఈజ్ దాట్ పృథివీ మన దగ్గర ఇప్పుడు చుట్టూ ఉన్నదాన్ని ఆర్గనైజ్ చేసుకుంటున్నాం అంతేనండి ఇప్పుడు సిలికాన్ చిప్ అన్నారు వాట్ ఈస్ దట్ సిలికాన్ చిప్ పృథివీ అదే ఏంటండి పృథ్వీ అంటారు ఏంటండి ఇంటర్ ఇన్సైడ్ అని దానికి గోల్డ్ ఖరీదు కదా అంటే ఖరీదులో అన్నీ అడ్డూ లేదు ఇట్ ఈజ్ నోట్లో లడ్డూ వేస్తున్నారు వాట్ ఈజ్ దట్ పృథివీ అయ్యో ఇంటెన్ ఇన్సైడ్ అండ్ మీ లడ్డు ఇన్సైడ్ బోతారు పృథివీ ఇయర్ అయితే అది ఇక్కడ ఇది అక్కడ అంటే కుదరదు మళ్ళా వ్యవహారం వేరే అంతా పృథివి కాబట్టి నామరూప జగత్ అంటే నామరూపాలే వస్తువు ఆత్మ లేక బ్రహ్మ సో నామరూపములకు బీజమైనటువంటి మాయాశక్తి అది ఉపాధిగా స్వీకరించి ఆ ఉపాధిని బట్టి మీరు పరమేశ్వరుణ్ణి తెలుసుకోవాలి నామరూప ఉపాధి లక్షితాత్ నామరూప బీజోపాధి లక్షితాత్ పురుషాత్ అటువంటి పురుషుల నుంచి జాయతే పుట్టుతున్నది కాబట్టి పోని పురుషుల నుంచే కదా అంటే చూడండి పుడుతోంది అంటే మధ్యలో మాయాశక్తి ఉండాలి ఆయన ఫలానాయనండి అంటే ఆయనకి డాన్సింగ్ పవర్ అక్కర్లేదు ఏమక్కర్లేదు ఆయన డాన్సర్ అంటే డాన్సింగ్ పవర్ ఉండాలి మాయాశక్తికే మరో పేరు ఉంది క్రియేటివ్ పవర్ సృజన శక్తి దానికే మాయాశక్తి గోల్డ్కే ఓ పవర్ ఉంది ఏమిటి ఆ పవరు అంటే అది అనేక ఆభరణాల రూపంగా అది ప్రకటన శక్తి దానికి ఉంది దాన్ని మ్యాల్యుయబుల్ అంటారు అదొక పవర్ దానికి గోల్డ్కే ఉంది స్టోన్కి లేదు అని చెప్పే స్టోన్ తోటి నెక్లెస్ చేయటం కూడా గోల్డ్ తోటి చేయటం కూడా దానికి ఆ పవర్ ఉంది సో అదేవిధంగా ఆ పరబ్రహ్మ ఎందు ఆ పవర్ ఉంది అని చెప్పాలి ఎందుకు చెప్పాలి ఈ జగత్తు ఒకటి మన ముందు కనపడి మనల్ని బాగా ఇబ్బంది పెడుతోంది కాబట్టి చెప్పాల్సి వస్తోంది మీరు జగత్తుల్ని నిరాకరించగలిగిన రోజుని మాయాశక్తిని కూడా తీసేస్తాం కారణత్వం అనే స్టేటస్ను కూడా నిరాకరించేసి కేవలహ అప్రాణహ మన చూసారా మళ్ళీ ఇందాక వచ్చిన పాయింట్లు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి గ్రామ ఫోన్ మళ్ళీ వస్తూ ఉంటాయి సో ఉత్పత్తి సరే పుట్టింది ఏమిటి పుట్టింది ప్రాణ హా పుట్టింది మన హా మీరు ఏమంటే క్రియా చూడండి క్రియాశక్తి జ్ఞానశక్తి అవునండి ఎప్పుడే ఇది వేరు అది వేరు కానీ నిజంగా వేరండి నిజంగా వేరైతే దీన్ని దాన్ని కూడా శక్తి శక్తి అని నిజంగా గోల్డెన్ నెక్లెస్ గోల్డెన్ ఇయర్ రింగ్ అర్ ది రియల్లీ డిఫరెంట్ ఇఫ్ ది ఆర్ రియల్లీ డిఫరెంట్ యూ విల్ నాట్ సే గోల్డెన్ గోల్డెన్ దే ఆర్ నాట్ రియల్లీ డిఫరెంట్ అపేరెంట్ డిఫరెన్స్ Real non-differences. రియల్ నాన్ డిఫరెన్స్ ఇప్పుడు క్రియాశక్తి జ్ఞానశక్తి దే ఆర్ వన్ ఇన్ శక్తి దే ఆర్ వన్ ఇన్ Mechanical power పవర్ light power పవర్ These two are one. These two are different. But then, yet they are not different also. So, yet they are one electric power. పవర్ అదేవిధంగా ప్రాణ manaha. ప్రాణ ఏమిటి శక్తి manaha ఏమిటి శక్తి ఇప్పుడు ఈ రెండు వేర్వేరా ఒకట నామరూపాత్మకంగా చూస్తే వేర్వేరు తత్వాన్ని చూస్తే ఒక్కటే ఇక్కడ నామ ఘట నామరూపం మిత్యని కాదు ఇక్కడ ఇక్కడ హిరణ్య గర్భుడికే మిథ్య ఇక్కడ సో హిరణ్య గర్భుడ్నే మిథ్య చేసి గుర్చి పెడితే ఇక ఇక్కడ సో ఆయన అదేమంటున్నారు ఈ ఆ ప్రాణ యకస్మాత్ జాయతే ప్రాణ మన ఈ ప్రాణం ఏమిటి ఈ ప్రాణం ఏమిటి శక్తే ఈశ్వర శక్తే అంటే ఈశ్వరుడే అయితే ఈశ్వరుడే ప్రాణం లాగా వచ్చిందనమాట ఈశ్వర్ గోల్డెన్ ఎక్లెస్ లాగా వచ్చినట్టు మరి గోల్డెన్ ఎక్లెస్ లాగా వస్తే దెన్ వాట్ ఈజ్ నెక్లెస్ నామరూప నామరూప దెన్ దెన్ వాట్ ఈజ్ ఇట్స్ ఇస్ ఇట్ రియల్ నో అన్ రియల్ వై నామరూప ఓకే దెన్ ఈ పరమేశ్వర పరమేశ్వర అక్షర పరబ్రహ్మయే సో ప్రాణము మనస్సుగా వచ్చింది ఓకే దెన్ వాట్ ఈజ్ దిస్ ప్రాణము మన నామరూప్ దే ఆర్ నామరూప దెన్ దే ఆర్ అన్ రియల్ ఎస్ దే ఆర్ అన్ రియల్ దెన్ వాట్ ఈజ్ రియల్ అక్షరపర బ్రహ్మ రియల్ సో దెన్ నామధేయ ఈ ప్రాణ నామేయేయ అంటే ఏదో బలంగా ఉందని అనుకున్నారు ధ్యేయ అంటే మాత్రార్థే ధ్యేయ ప్రత్యయ మాత్రం అంటే పేరు మాత్రమే నేమెలో నేమ్సేక్ నామధేయ అంటే నేమ్ సేక్ ఓకే నేమ్ సేక్ నేమ్ సేక్ అంటే ఏమండి నేమ్ నేమ్ ఉంటున్నారు వాట్ ఈజ్ దిస్ నేమ్ అనృతాత్మక ఇట్ ఈజ్ నాట్ రియల్ నేమ్ ఈజ్ నాట్ రియల్ నెక్లెస్ హ్యాస్ నెక్లెస్ ఈజ్ నాట్ రియల్ ది రియాలిటీ ఆఫ్ నెక్లెస్ ఈజ్ గోల్డ్ వెన్ యూ సే నెక్లెస్ ఈజ్ When you say necklace is, that is belongs to, then is-ness sanacso. A is-ness deni lakshana, gold lakshana. Not necklace lakshana. But a is-ness and necklace can be written in the air. Ajayam vati avidya-viśaya vikāra-bhotaha. The necklace is to the vikāra-bhata. ఆ వికారాన్ని మీరు సత్యం అని ఎందుకు అనుకోవాల్సి వస్తోంది అజ్ఞానం చేరు అదేవిధంగా ప్రాణహ మనహ అనేవి కూడా పరమేశ్వరుని కంటే భిన్నంగా ఆ పరమేశ్వరుని వికారాలవి అక్షత పరబ్రహ్మ యొక్క వికారములు కానీ వాటికి ఒక సపరేట్ స్టేటస్ సెపరేట్ ఎగ్జిస్టెన్స్ అని మీరు అనుకుంటే అది కేవలము అవిద్యా విషయ వికారభూత అది అజ్ఞానం తప్ప మనకు వికారం నేను మొన్న మౌంట్ ఆబు వెళ్ళాను మౌంట్ ఆబులో ఈ మన ఏదో ఒక ఆర్గనైజేషన్ వెరీ ఫేమస్ స్వాన్ సరే దాంట్లోకి ప్రవేశించారు ప్రవేశిస్తే ఒక ఆయన రెండు కూర్చోండి మీరు స్వామి అంటే స్వామి వేషాన్ని పెట్టి తెలుస్తూనే ఉండే ఓకే ప్లీజ్ చద శివరాత్రి కదా శివరాత్రి శివుడు శంకరుడు ఒకటంటారా వేరు వేరంటారా నేను నాకు తెలియదు మహా అనుకుని సంచే సచే ఆబ్వియస్ థింగ్ తెలియదంటే అసహ్యంగా బాగుండదు మర్యాదగా ఉండదని ఒకటేనండి శివుడు శివుడే శంకరుడు శంకరుడే శివుడు అన్న అని నేను అన్నా అంటే ఆయన అన్నాడు ఆప్తో స్వామీతో హాయ్ జరూర్ మై మై మై యాక్సెప్ట్ కర్తా హాం మై స్వీకారం కర్తా హరం ఆప్తో అకల్ మంది హాయ్ అంటే మీరు మంద బుద్ధి అని నేను ఇంతకాలానికి సత్యాన్ని గుర్తించేవని అయినా నువ్వు ఐ యాక్సెప్ట్ ఇట్ ఓకే సో అంత సత్యాన్ని నీకు ఎలా నీకు ఎలా తెలిసింది హౌ డి యూ నోదిస్ యూ అని నేను అడిగాను శివుడు శంకరుడు భిన్నం అండి మీకు తెలీదు ఆ అంటే తెలియదు నాకు అంటే ఆయన నాన్న పావు గంటే బోధించారు చాలు నేను వెళ్ళి నేను బయలుదేరే వచ్చేసాను సో శివుడు శంకరుడు వేరు క్యా బాత్ గలీలియో భూమి గుండ్రంగా ఉందని చెప్పినప్పుడు మొత్తం వెస్టర్న్ హెమీస్ఫియర్ మొత్తం మీద ఆ మాట చెప్పిన వాడు ఆయన ఒక్కడే సో అకించిత్కరం అంటే మొత్తం భారతదేశం అంతా కూడా బిలీవ్ చేసినా కూడా ఇట్ ఈజ్ నాట్ ఇదేం నిజం ఇదేం ఎలక్షన్ కాదు కదండి సత్యానికి ఎలక్షన్తో సంబంధం లేదు కదా ఎనీవే సో ఈ ప్రాణ అన్నది నామధేయమే పరమేశ్వరుడు తప్ప ప్రాణం లేదే లేదు ప్రాణ కానీ పరమేశ్వరుడి కంటే భిన్నంగా ప్రాణం ఉంది అని అనుకుంటే అవిద్యా విషయ వికారభూత అని చెప్పనే నన్ను ఎవరో అన్నారు ఏమంటే శని ఉన్నాడంటే నేను అన్నాను శని ఉన్నాడు మాట నో డౌట్ అబౌట్ ఇట్ కానీ ఈశ్వరుడి కంటే భిన్నంగా శని ఉన్నాడా మీరు ఆలోచించారు మీరు శనిని ఆరాధించి ఈశ్వరుడి కంటే భిన్నంగా ఉన్నాడని ఓ ఏకదేశంలో అంటే ఓ ఓ పార్క్లో ఓ మూలెక్కడో ఉన్నాడని ఆరాధించడం అదో పద్ధతి యూ కెన్ డూ దాట్ బట్ అంతకంటే కూడా మీకు ఇంకో ఉపాయం ఏమిటంటే శని రాహువు ఈ గ్రహములన్నీ కూడా ఈశ్వరుని కంటే భిన్నంగా లేవు ఉన్నది ఒక్క ఈశ్వరుడే మరి ఏక్యాహే నామరూపం కాబట్టి మీరు ఈశ్వరుణ్ణి శరణ వేడారనుకోండి ఈశ్వర శరణాగతి చేశారనుకోండి శ్రీకృష్ణ శరణమ్మ అప్పుడు దాంట్లో మీరు శని రాహు ఒకేతు అన్ని గ్రహాలు అన్ని నక్షత్రాలు అన్నీ ఇమిడిపోయాయి అయితే మనిషికి నామరూపాత్మకమైన బుద్ధి ఉంటుంది నామరూపాలు కావాలి మనిషికి అక్షర పరబ్రహ్మ అక్కర్లేదు టూ బిగ్ థింగ్ ఇట్ ఈస్ ఇట్స్ బిగ్ సో ఎనీవే సో ఆ ప్రాణము అవిద్యా విషయ వికారభూత మీరు నామరూపములు అంటే వికారమే అవుతుంది వికారము సత్యం అనుకున్నారంటే అజ్ఞానం చేతనే మీరు సత్యమని ఆ తత్వం కంటే భిన్నంగా ఉందని మీరు అనుకుంటారు నెక్లెస్ ఈజ్ రియల్ నెక్లెస్ ఈజ్ డిఫరెంట్ సంథింగ్ అదర్ దాన్ గోల్డ్ ఆర్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ గోల్డ్ ఇట్ ఈస్ ఏ సెపరేట్ ఆబ్జెక్ట్ అని ఎప్పుడు అనుకుంటారు అవిద్య చేతనే కాబట్టి అవిద్యా విషయ వికారభూత నామధేయ అనృతాత్మక ప్రాణ అక్కడికి ప్రాణానికి పైన శటకోపం పెట్టడం అయిపోయింది ప్రాణము అనృతాత్మక హౌ యూ కెన్ సే దాట్ వాచారంభణం వికారో నామధేయం అనువృతం చాలా గొప్ప శృతి నేను చెప్పాను చాలా సార్ మళ్ళీ చెప్తూ ఉంటాం వచ్చినప్పుడల్లా ఒకసారి చెప్తూ ఉంటాం అలాటే చెప్పినప్పుడల్లా అది కొత్తగానే అనిపిస్తుంది కూడా వాచారంభణం వికారో నామధేయం అనువృత్తం చాంద్రోగ్య శృతి సో మీరు చాంద్రోగ్య యొక్క నిషత్తి చదువుతుంది సో ఈ వికారహ ఉండే వికారహ అంటే ప్రోడక్ట్ అరే ఎఫెక్ట్ కార్యము It's like ghatah. Ghatamu vikarangadhandi. So ghatamu vikaramandha ppudu. What is this vikarah? Vikarah. What is this? If you are a chushtumar ppudu, mattin chushtunaru, muttukunde mattin muttukunaru, test cheshthe mattin test cheshtunaru, vasand chushthe mattin avasand chushtunaru. You are a mattin bhaavan cheyeya pundu, ghatani bhaavan cheyeya nene chushtha. You think of part without thinking of play. You cannot think of a part without a thinking of the material. Ito clay part ta nao, metallic part ta nao, ito material to baat ga meiru part ne bhagana chayekal rei kaani. Kheya wala part buddh honna do. Material to kalipi na part buddhye hon tumne. Kaani suppose I ask you, think of clay. Can you think of clay without thinking of part or not? Yes, you can think of clay without thinking of part. Yanta difference in the zone is. ఆఖరికి బాహ్య వస్తువులో మాత్రమే కాబట్టి థింకింగ్లో కూడా భేదం ఉంది సో ఇక్కడ ఉన్నది క్లే అయితే క్లే ఒక సంస్థానం ఉంది ఇదే క్లే అంతకు ముందు మట్టి ముద్దలాగా స్పెరికల్గా ఉండేది ఇప్పుడు అదే క్లే ఒక సంస్థానంగా ఉన్నది సంస్థానం అంటే ఏమిటి స్పేస్ ఒక అయితే స్పేస్ ఒక్కటి విడిగా ఉండదండి టైం కూడా ఉంటుంది ఎందుకంటే ఈ సంస్థానం కొంతకాలం ఉంటుంది అంతకాలం శాశ్వత కాలం ఉండే సంస్థానం కాదు ఇది ఇది ఓ అప్పుడు అలా అయింది ఇంకోప్పుడు మరోలా పోతుంది అవతలకి కాబట్టి సంస్థానము సంస్థానం అంటే అర్థం అవుతుందా సంస్థానం ఉంటే రచన ఏ పర్టికులర్ కన్ఫిగరేషన్ ఏ పర్టికులర్ డిజైన్ దానికి సంస్థానము అంటాం సంస్థానం ఉంటే రాజుగారి సంస్థానమో మరో సంస్థానం అనుకున్నారు సో వేదాంతల దగ్గర ఆ సంస్థానాలు ఉండవు వేదాంతుల దగ్గర సంస్థానం ఉంటే ఇదే కన్ఫిగరేషనే ఐ డోంట్ నో ఎనీ అదర్ సంస్థాన ఎనీవే సో ఈ సంస్థానము అంటే మట్టి ప్లస్ సంస్థానము ఈజ్ ఈక్వల్ టు పార్ట్ అంతే అంటే అర్థం ఏంటి ఆ మట్టినే స్పేస్ టైం ఫ్యాబ్రిక్లో పెడితే ఓ చోట ముద్దలా కనపడింది ఇంకో చోట ఇంకో టైంలో ఇంకో స్పేస్లో స్పేస్ టైం ఫ్యాబ్రిక్ కదా పార్ట్ లాగా కనపడింది కాబట్టి ఉన్నది మట్టే కాబట్టి మట్టి ప్లస్ స్పేస్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు పా మట్టీ ప్లస్ స్పేస్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు లిడ్ మట్టీ ప్లస్ స్పేస్ టైమ్ ఈక్వల్ టు కప్ ఇవన్నీ కూడా మట్టి ప్లస్ పేస్ టైమ్ అంటే ఏమిటనమాట ఉన్నది మట్టే ఈ మట్టే వేర్వేరు పదార్థంలో అన్నట్లుగా కనపడి ఇట్లా చేస్తోంది ఈ స్పేస్ టైం ఆహా ఏం మాయది ఆ స్పేస్ టైంకే మాయానికే స్వామి వివేకా సో ఇప్పుడు ఇక్కడ ఉన్నది మట్టే అయితే స్పేస్ టైం ప్లస్ మట్టి అయితే మరి పాట ఎక్కడి నుంచి వచ్చిందండి వాట్ ఈజ్ ఇట్ సాధించి ఏదో సోర్స్ ఉండాలి కదా బయట లేదని మీరు బయట ఉన్నది మట్టి ప్లస్ స్పేస్ టైం ఉంది మరి ఈ పాటుకి ఆరిజిన్ ఏమిటి వాచారంభణం మీకు నో నోట్లో నాలుగు ఉంది మీరు ఏమైనా మాట్లాడతారు అన్నట్లు వాచారంభణం అంటే ఆరంభణం అంటే ఆరిజన్ దాని ఆరిజన్ వాక్కులో ఉన్నది వాక్కు అంటే వాక్కు కనుక మనస్సు సంకల్పం మనస్సులో సంకల్పం చేసి వాక్కు చెప్తారు కదండి సో మనస్సులో మనస్సును అనుసరించి వచ్చే వాక్కులో ఈ పాటు అనేది ఆరిజన్ వాచారంభణం వికార ఆల్ వికారా సర్ లెక్జా నామధేయ నేమ్ సేట్ ఇట్ ఈస్ జస్ట్ ఎ నేమ్ ఓన్లీ ఊర్లేదు పేరు లేదు కొడుకు పేరు సోమలింగడు అన్నారే దట్ సోమలింగం అట్ ఈస్ దిస్ సోమలింగ ఇట్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ ఎ నాన్ ఎగ్జిస్టెంట్ థింగ్ నేమ్ ఆఫ్ ఎ మిథికల్ థింగ్ వాచారంభణం వికారో నామధేయం అనృతం అన్ హెన్స్ ఇట్ ఈస్ నాట్ రియల్ శ్రుత్యంతరాత్ అని శృతం కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడు సత్యమా ప్రాణము సత్యమా ప్రాణము వికారము నామధేయము అనృతము పరమేశ్వరుడే సత్యము పరబ్రహ్మే సత్యం అని చెప్పడం కోసం ఏతస్మాజ్ జాయతే ప్రాణం నహి అవిద్యా విషయణ అనృతేన ప్రాణేన సప్రాణత్వం పరస్య సత్ అపుత్రుష్టేనే పుత్రేణ సపుత్రం మంచిదే ఈజీ ఇప్పుడు చెప్పండి పార్ట్ క్లే నుంచి పాట్ పుట్టింది ఇప్పుడు పాట్నెస్ ఈజ్ ఇట్ ఇంట్రెన్సిక్ టు ప్లే నో అదే కదా తర్వాత ఎందువల్ల క్లేనించి పాటు పుట్టిందన్నారు కదా క్లేనించి పాటు పుట్టినప్పుడు ఈ పార్ట్ మస్ట్ బి ఇంట్రెన్సిక్ టు క్లే నో వై బికాజ్ ది పార్ట్ ఈజ్ నామధ్యేయం అనురుతం కనుక రైట్ అదేవిధంగా ఇప్పుడు అపుత్రస్య స్వప్న దృష్టేనే పుత్రేన సపుత్రత్వం అపుత్రుడు దేవదత్తుడికి పుత్రులు లేడు వాడు స్వప్నంలో పుత్రునిగా అన్నాడు శంకరులు దృష్టాంతం పెర్ఫెక్ట్గా ఇచ్చారు ఎందుకంటే వీడికి పుత్రులు లేడు ఇట్స్ ఓకే అది ఈశ్వరుని యొక్క ఈశ్వరాస్ విల్ అంటారు దాన్ని అది ఈశ్వరాస్ విల్ అని ఎప్పుడు తెలుస్తుందంటే కొంత ఎఫర్ట్ అన్నీ అయిన తర్వాత తెలుస్తుందేమో మందులు మాకులు అన్నీ అయిన తర్వాత ఓహో దిస్ ఇది ఈశ్వరుని యొక్క విల్ అని తెలుస్తుంది అది తెలుసుకుని సరెండర్ చేసేయాలి ఇంకా దాన్ని పట్టుకుని రాపాడించకూడదు సో అలా సరెండర్ చేయకుండా చేయలేకపోయాడు వీడు ఈ దెట్ టు సరెండర్ టు ఈశ్వరాస్ విల్ సరెండర్ సరెండర్ అయిపోతే ఇంక సమస్య లేదు ఇంకా వాడికి ఆ కళలు రావు ఏం రావు వీడు అజ్ఞానం చేత ఇంకా సరెండర్ కాలేదు కనుక వీడికి రాత్రిలో కలగన్నాడు అది దృష్టాంతం అది అపుత్రస్య పుత్రుడు లేడు కలగన్నాడు స్వప్న దృష్టి అయినా పుత్రు అన్నాడు స్వప్నంలో పుత్రుడు కలిగాడు ఇప్పుడు స్వప్నంలో పుత్రుడు ఎక్కడి నుంచి పుట్టాడు ఈయన పుట్టాడు ఇప్పుడు ఈయన సపుత్రుడు అంటారా ఆ అది ఏమిటండి ఆయన నుంచి పుత్రుడు పుట్టాడు అని చెప్పి మళ్ళీ ఆపుత్రుడు అంటారు అంటే అయ్యా ఆయన నుంచి పుత్రుడు పుట్టాడు అన్నంగానే ఆ పుత్రుడు సత్యం అన్నామా ఆ పుత్రుడు అనుభూతం కదా అంతేతను అయ్యి నా పుత్రుడే అరే పుత్రుడు పుట్టినా కూడా పుత్రుడే ఎస్ అలాగే మట్టి నుండి ఘటం పుట్టినా కూడా మట్టి ఆఘతమే రైట్ మట్టిలో ఘటము ఇంటర్ అలాగే ఆ యూనివర్సల్ ఎనర్జీ హ్యాజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ పరం బట్ యట్ పరబ్రహ్మన్ అప్రాణ దట్ ఈస్ వాక్ వెరీ క్లియర్ ఎందుకని అవిద్యాభిషయన అనృతైన ప్రాణేనా ఎందుకంటే ప్రాణము ఈశ్వరుని కంటే భిన్నంగా ఉందని మీరు అనుకున్నప్పుడు అది అజ్ఞానం అయిపోతుంది తప్పిస్తే అది సత్యం కాదు అంచేతనే ఈ ఇప్పుడు మీరు ఇలా కూర్చోండి కూర్చుంటే ఇక్కడ భావన చేయండి ఇక్కడి నుంచి ఎనర్జీ కమ్స్ హియర్ ఎనర్జీ కమ్స్ హియర్ అని చెప్పారనుకోండి ఓకే దట్ దట్ పార్ట్ ఐ అగ్రీ బట్ ఆ ఎనర్జీ ఆత్మ అంటే మాత్రం నేను ఒప్పుకోను ఎనర్జీ ఆత్మల్లో అవుతుందండి ఆత్మ నుంచి పుట్టింది ఎనర్జీ అవుతుంది కానీ ఎనర్జీ ఆత్మల్లో అవుతుంది ఓకే పోన్లండి బాబు ఎనర్జీ ఆత్మ నుంచి పుట్టింది దెన్ ఫర్ నో ఆత్మ ఇజ్ ఎనర్జీ ఇజ్ ఇంట్రెన్సిక్ ఆత్మ నో దెన్ మరి అయితే ఏమిటిదంతా నామరూపం భగవాన్ నమణ మహర్షిని అడిగారు ఏమిటి కుండలని ఏమిటని అడిగారు అడిగితే ఆత్మయే కుండలిని అని చెప్పారు అదేమిటండి ఆత్మకి కుండలిని ఎలా అవుతుందంటే నామధేయమయ్యా అది ఇంకో పేరు ఆ పేరు అలా పెట్టారు ఆ సందర్భాన్ని పెట్టారు పశ్యం చక్షు శృణ్వన్ శ్రోత్రం ఇప్పుడు కన్ను అన్నారు ఈ కన్ను ఏమిటండి ఆత్మయేనండి ఆత్మయే కన్ను అంతే కదండి ఆత్మ చైతన్యం లేకపోతే కన్నే ఉందండి ఆత్మయే కన్ను మరి చెవి ఏమిటండి ఆత్మ మరి ఆత్మ ఆత్మే అనొచ్చు కదా ఆత్మ ఆత్మ అనొచ్చు కదా పశ్యం ఒక ఉపాధిని బట్టి చూచుటానే ఒక కార్యం నిర్వర్తింపబడ్డప్పుడు ఆత్మకి కన్ను పేరు అదే ఆత్మకి ఉపాధి మారి కార్యం మారితే చెవి అని పేరు ఇప్పుడు ఎన్ని ఆత్మలు ఒకే ఆత్మ ఇదే ఆత్మకి మరో సందర్భంలో కొండలిని అని బట్టి ప్రాణ శక్తి కాబట్టి నేను ఆ దృష్టాంతం ఈ మాట చెప్పాను ఎందుకంటే శక్తికి సంబంధించిన ప్రసంగం కనుక కాబట్టి ఈశ్వరుని యొక్క స్వరూపంలో శక్తి ఓతప్రోత భావంలో విలీనమైపోతుంది కానీ ఇంకా అలా విడిగా ఉండేదిగో నేను శక్తిని ఉన్నాను అలా ఉండదు ఇదే శివశక్తి అంటారు దీనికి అర్ధనారీశ్వర అనే సింబల్ ఇప్పుడు శక్తి శివుడి కంటే భిన్నంగా లేదని ఎలా చెప్తాడండి ఆర్టిస్ట్ని చెప్పంటే ఎలా చెప్తారండి ఇదిగో అర్ధనారీశ్వర రూపంగా చెప్పారు సో దట్ ఈస్ హోమ్ మన సర్వాణి ఇంద్రియాణియాశ్చస్మాదేవ జాయంతే ప్రాణహారికి వ్యవస్థ సెటిల్ చేసేసారు కదా ఇంకా మిగతా అంతా ఈజీ గోయింగే ప్రాణహారికి ఎలాగంటి వ్యవస్థయో మన యూనివర్సల్ ఇంటెలిజెన్స్ కూడా ఆ పరబ్రహ్మ నుండి ఆవిర్భవించినది ఇంకా ఇంద్రియాని మన సర్వేంద్రియాన్ని అన్నింద్రియములను సర్వాణే ఇంద్రియాన్ని అన్నింద్రియాలను ఇంద్రియములంటే విషయములు అంటే ఇంద్రియముల గ్రహింపబడే సూక్ష్మభూతములకు ఇంద్రియ శబ్దముల ఇక్కడ వ్యాఖ్యానం ఎందుకంటే వరసల్లా ఉంది కదా ఇంద్రియములైన వెంటనే మళ్ళీ పంచభూతాలు వస్తున్నాయి కాబట్టి ఇంద్రియ ఇంద్రియ గ్రాహ్యములైనటువంటి సూక్ష్మ పంచభూతములు అర్థం ఇక్కడ కాబట్టి ఇంద్రియములు ఏమిటంటే విషయములు అంటే శబ్ద స్పర్శ రూపరసంధములు అవి కూడా ఆ పరమాత్మ నుండి ఇదే విధంగా పుట్టినవి తర్వాత ఇంకా మిగిలిన పంచభూతాలు అయితే ఇక్కడ చిన్న వాక్యం తస్మాత్ సిద్ధమస్య నిరూపచరితం అప్రాణాదిమత్వం ఇర్థ దీన్ని బట్టి మనకేమి సిద్ధమైందంటే తస్మాత్ సిద్ధం ఏమిటి సిద్ధమైందంటే ఆ పరబ్రహ్మ ఎందు ప్రాణము అన్నది ఒక లక్షణంగా కానీ ఒక గుణంగా కానీ ఒక అటాచ్మెంట్గా కానీ ఎపెండిక్స్గా కానీ లేదు పరబ్రహ్మ కేవల చైతన్య స్వరూపము కాబట్టి అప్రాణాది మత్వము అప్రాణ అమనా అని చెప్పచ్చు అంటే ముఖ్యవృత్తి నిరుపచరితం అంటే సృష్టి అయినప్పుడు సప్రాణ సమనహ సృష్టి అయిపోయిన వెంటనే అప్రాణ అమనహ సో ఇట్ విల్ బి హోవరింగ్ బిట్వీన్ అప్రాణ సప్రాణ అప్రాణ సప్రాణ అలాగుంటుంది పరబ్రహ్మ ఓసారి అప్రాణ ఓసారి సప్రాణ అలాగంటే కల్తీ అప్రాణ కాదు ఇది నిరూపచరితం ఉపచారం లేదు ఓపుడు ఉండడం ఉన్నా ఉన్నదా ఉన్నా ఒకప్పుడు ఉంది కనుక అస్తమానం ఉన్నట్టుగానే చెప్పుకున్నామన్నాం ఇలాగంటే ఇతర ఇతర వాక్యవృత్తులు ఏవైతే ఉన్నాయో సెంటెన్స్ కన్స్ట్రక్షన్స్ అలా రకరకాలుగా చేయొచ్చు అవేమీ ఇక్కడ లేవు ఇక్కడ అప్రాణ అంటే వాస్తవంగా పరబ్రహ్మ ఎందు ఈ లక్షణం లేనియూ లేవు పరబ్రహ్మ నిర్గుణ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ కేవల దాన్ని ఆ విధంగానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ విషయం సిద్ధమైంది అంటే ఎస్టాబ్లిష్ అయింది అని అర్థం సిద్ధమైంది అంటే యథా ప్రాగుత్పత్తే పరమాథత అసంత త్రళీనాశ్చేతి ద్రష్టవ్యా ఇది ఎలాగంటే మీకు దృష్టాంధం చూసుకోవచ్చు యథా ఎలాగైతే ఇప్పుడు లోకంలో ప్రాగుత్పత్తే పరమాథత అసంత లోకంలో వికారములు ఉన్నాయే అంటే ఈ కార్యములు పుట్టుటకు ముందు వాస్తవంగా ఉండవు నెక్లెస్ ఉందండి నెక్లెస్ పుట్టింది పుట్టిందంటే ఆ షేప్లో తీసుకొచ్చారు దాన్ని పుట్టింది కాబట్టి అదిగో నెక్లెస్ ఇదిగో నెక్లెస్ ఇదిగో నెక్లెస్ అని మనం అంటాము నెక్లెస్ ఈజ్ అని ఆ నెక్లెస్కి ఈజ్నెస్ని జోడిస్తాం ద బీయింగ్ ఎగ్జిస్టెన్షియలిజం ద బీయింగ్ అనేదాన్ని ఆ నెక్లెస్కి జోడిస్తాం పుట్టడానికి ముందే ఏమిటది ట్ ఈ అసంత బహువచనం అసంత ఏకవచనం అసన్ సో ప్రాగుత్పత్తే అసంత ఈ వికారాలన్నీ కూడా కుట్టడానికి ముందేమిటి అసంత నాన్ ఎగ్జిస్టెంట్ ప్రవీణాశ్చ నెక్లెస్ని కరిగించేశారు బంగారంలో కలిసిపోయింది ఇప్పుడేమిటి అసంత మళ్ళీ నాన్ ఎగ్జిస్టెంటే ఏమండి ఇంకిప్పుడు మధ్యలో ఉంది అని నువ్వు అంటావు ఆదా వంతేచ ఏ నాస్తి వర్తమానే తథ అది కారిక గౌరవపాద కారిక దాన్ని మనసులో పెట్టుకుని భాష గారులు ఆదిలో లేదు అంతల్లో లేదు మధ్యలో ఉన్నంది అని ఆదిలో లేదు అంతలో లేదు మధ్యలో ఉండడమేమయ్యా అలాగంటున్నావు ఉనికి అలా ఉండదు ఎగ్జిస్టెన్స్ అలా ఉండదు ఈ మాత్రం సత్యం తెలుసుకోలేకపోతే ఎలాగ ఆదిలో లేదో అంతల్లో లేదు అంటే మధ్యలో ఉండదు ఉన్నట్టు కనబడుతుంది ఈ మాత్రం తెలీదు దీనికోసం పెద్ద ద్వైతం అద్వైతం ఇంత దెబ్బలాటేముంది జీన్ పాల్ సార్ అని ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఒక ఉన్నాడు అతను బీయింగ్ అండ్ నథింగ్ నెస్ అని ఒక పుస్తకం ఉంటుంది నేను దాని కొద్ది రోజులు ఇదే పాయింట్ తిరగేసి బోర్లేసి చెప్తూ ఉంటుంది ఇదే పాయింట్ జీన్ పాల్ సార్ వెరీ ఇంట్రెస్టింగ్ ఈ ఫిలాసఫర్స్ ఉన్నారే ముఖే ముఖే సరస్వతి అని ఏ ఫ్రెంచ్ దేశంలో పుడితేనేమి ఫ్రెంచ్ అంటే ఇంకా ఫ్యాషన్ ఏమి కొంత ఫిలాసఫీ కూడా ఉండొచ్చు అంటే ఫ్యాషన్ అదర్ థింగ్స్ ఆల్సో ఇదే సో ఏ గ్రేట్ ఫిలాసఫర్ రియల్ గ్రేట్ ఫిలాసఫర్ ఆదా వన్ పేజ ఎన్ నాస్తి లేదు అంతంలో లేదు వర్తమానంలో కూడా అదే అలా అది అసన్నే లేనిది ఇప్పుడు మనకి జీవితంలో ఆదిలో కొడుకు లేడు అంతంలో కొడుకు లేడు మధ్యలో ఉన్నాడని భ్రానికి అంత కండి చెప్పడానికి బాగా ఉండవు ఈ మాటలో ఏడు మాటలు చెప్తున్నాడు ఏమిటి అయినా అనుకుంటా కొడుకు ఏమిటండి తండ్రి ఏమిటండి జీవులు తమ తమ ప్రారంధాలను తెచ్చుకుని వస్తారు ఓ వరుసలో వస్తూ ఉంటారు క్రమంలో వస్తూ ఉంటారు నైన్టీన్ ఫార్టీ అయిన తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ అయిన తర్వాత సిక్స్టీ అలా వరుసలో వస్తూ ఉంటారు అలా వలసలు రావడంలో ఎక్కడో అక్కడ రావాలి కదా వీళ్ళేం వీడు వీళ్ళు వాళ్ళు కన్సల్ట్ చేసుకుని దత్తత స్వీకారం చేస్తారు అలాగేమైనా అయిందా ఏమన్నా వీళ్ళు వీళ్ళు భార్యాభర్తలు కన్సల్ట్ చేసి వాడిని కనలేదు వాడు కన్సల్ట్ చేసి ఎన్నుకుని ఇప్పుడు మామగారిని ఎన్నుకోగలరు కానీ తల్లిదండ్రులను ఎన్నుకోలేరు కదా సో ఇట్ ఇస్ ఆల్ బై ఛాన్స్ కదా మామగారిని ఎన్నుకున్నట్టు అనిపిస్తుంది అక్కడ లేదు ఎన్నిక ఇంకే ఏదో అలా అనిపిస్తూ ఉంటుంది ఇట్ ఈజ్ ప్యూర్ బై ఛాన్స్ కదా కాబట్టి దీంట్లో పురుషకారం ఎక్కడున్నది పురుషుని యొక్క కర్తృత్వానికి అవకాశమే ఉన్నది కాబట్టి అయితే ఇప్పుడు ఏం చేయమంటారు ఏమీ చేయకూడదు వీ స్టే వేరు ఉత్తగా చేయాల్సింది ఏం లేదు బట్ అసంగ అసంగత అసంగత అంటే ప్రేమ లేకపోవడం కాదు డ్యూటీ చేయకపోవడం కాదు డ్యూటీ చేసేయాలి మన వల్ల జరిగే ఉపకారం ఏదైనా ఉంటే మనం వెనకాల పెట్టడం వల్ల దాని ఎదరువాడు తిడుతున్నా కూడా మన వల్ల జరిగే ఉపకారం ఉంటే అదే చేసేసి మనం చేయడం తిడుతున్నాడు కాబట్టి నేను వెనక్కి లాగేసుకుంటాను తప్పలా చేయకూడదు ఎప్పుడు కూడా ఉపకారం అపకారికని ఉపకారము నెపమిన్నక సేయు వాడు ఇంటెలిజెంట్ గాయ్ హీ నోస్ వాట్ ఈస్ లైఫ్ అపకారం చేసి వాళ్ళు ఏదో ఉంటారు చేసి మళ్ళీ వారం రూపాయల రోజు పెడతారు మళ్ళీ ఆశీర్వదనం చేయటం తర్వాత ఏదో కావాలని అడుగుతారు పొందండి మన దగ్గర ఉంది వాళ్ళు అడిగేది ఇచ్చేస్తాం అలా విశాల హృదయంతో ఉండాలి కానీ ఎనీవే సో ఈ జీవితం అంతా కూడా మనం నేర్చుకోవడానికి ఆ సంసారం మీద బాగా మనసు పట్టేసి ఉండబట్టి నేర్చుకోలేకపోతున్నాం కానీ వాస్తవంలో మన కళ్ళ ముందే ప్రతీది కరిగిపోయి ఐస్ క్రీమ్ కరిగినట్టు కరిగిపోయి జారిపోతూ ఉంటుంది అయినా కూడా నేర్చుకోవడానికి కష్టమేట శ్మశానానికి వెళ్తారు ఓ శవాన్ని తీసుకుని రామనామ సత్య హై రామనామ సత్యహయ్ అని మొదలు పెడతారు ఆ శ్మశానానికి తీసుకెళ్లి ఆ శవానికి క్రమేష్మైన చేస్తారు ఆ నిప్పు మొదలుచిన తర్వాత గంటో గంట టైం పడుతుంది ఏది ఆ శవ దాహం పూర్తయి కాల్చుతారు దహ దాహనం గంటో గంట టైం పడుతుంది ఈ గంటో గంట మరో చేస్తారు అక్కడే గ్రూప్స్ గ్రూప్స్ కింద ఫార్మ్ అయ్యి ఇక్కడ ఓ గ్రూపు అక్కడో గ్రూప్ అక్కడో గ్రూప్ ఓ నలుగురు ఇక్కడ ఓ నలుగురు అక్కడ ఇంకో నలుగురు అక్కడ అలా నిలబడి వాళ్ళలో వాళ్ళు ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు ఏం మాట్లాడుకుంటారు జీవితం నిత్య ఇవన్నీ మాట్లాడుకుంటారా అదే ఏమండి బీజేపీ వస్తుందంటారా కాంగ్రెస్ వస్తుందంటారానో లేకపోతే స్టాక్స్ ఎలా ఉన్నాయో ఏవో ఇవే మాట్లాడుకుంటుంది మీకు రెడీ ఎగ్జెస్ట్ మధ్యకాలంలో ఏదో బిఎస్ఐ ఏదో అవుతున్నాడా ఇలాంటివి ఏవో మాట్లాడుకుంటారు లోక వ్యవహారాన్ని మాట్లాడుకుంటారు మనస్సు ఎంత దృఢంగా సంసారంలో అతుక్కుపోయి ఉంటుందో చూసారా గురించే వేదాంతాన్ని అలా జాగ్రత్తగా శ్రవణం చేస్తూ ఉన్నాడు వేదాంత శ్రవణం అది నాస్తి ఆదిలో లేదా అంతంలో లేదు మధ్యలో ఉందని హీరో హీరోయిన్ను ప్రారంభమయ్యారు అంతముందు శుభం అని ఉన్న తర్వాత లేదు ఇంకా హీరో హీరోయిన్ ఇప్పుడు ఈ హీరో హీరోయిన్ ఉన్నట్టా లేనట్టా లేదండి దే ఆర్ నాట్ దేర్ అలా కదండి మేము ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేసేటది వేరే సంగతి అలా ఎంజాయ్ చేసిన దాన్ని బట్టి మీరు యూ షుడ్ నాట్ డిసైడ్ ది రియాలిటీస్ సైన్స్ ఆఫ్ రియాలిటీ సిటీస్ ఉన్నారా హీరో హీరోయిన్ ఉన్నారంటారా లేదంటారా సో ఈ ఫైనాన్స్ కంపెనీలు నాగార్జున ఫైనాన్స్ ఇవన్నీ ఉన్నాయంటారా డిసిఎల్ ఫైనాన్స్ ఒకప్పుడు మహాజబర్దస్తి ఉండేవి ఉన్నాయంటారా లేవంటారా అలా వచ్చి అలా పోయా లేవంతే వాటిలో వాళ్ళు పెట్టిన డబ్బు కూడా లేదంతే ఓ కాదు ఇప్పుడు ఇదంతా నిత్య ఈ నైన్ లెవెన్ అయిన తర్వాత మొన్నాడు పడిపోయాయి పడిపోతే వాళ్ళ అమెరికన్స్ క్యాల్కులే వాళ్ళ దగ్గర కంప్యూటర్స్ రికార్డులు అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి ఇక్కడ మనకి మళ్ళా కాదు ఉదాహరణకి వాళ్ళు మాట్లాడి ఈ వారం టూత్ బ్రష్ ఎన్ఎంఏడ్ వాడి దగ్గర రికార్డు ఉంటుంది ఆ కొన్న వాళ్ళు కూడా కావాలంటే మీకు ప్రింట్ చేసిస్తాడు అంత పెర్ఫెక్ట్ రికార్డు మెయింటైన్ చేస్తారు సో వాళ్ళు ఎవరన్నారంటే స్టాకులు పడిపోయిన తర్వాత వీ హ్యావ్ లాస్ట్ ఏ ట్రిలియన్ డాలర్స్ ఇన్ వన్ డే అన్నారు వన్ ట్రిలియన్ డాలర్స్ We have lost. నేను ఆ టైంలో అక్కడ ఉన్నా నేను ఎకనమిస్ట్ని అడిగాను ఈ ట్రిలియన్ డాలర్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడిగాను ఆయన తలపట్టుకున్నాడు ఒకరి వ్యక్తి వస్తుంది ఈ ప్రశ్నకి సమాధానం దొరకలేదా నేను తెలివికి అడిగాను ఐ వాంటెట్ ఉన్నా మీరు కూడా ఆలోచించండి ట్రిలియన్ డాలర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి మై గా పెద్ద మిథ్య ఇది జగత్తు చాలా పెద్ద మిథ్య అది ఆ తర్వాత ఆయనే నాకు చెప్పాడు ఇట్ ఈజ్ ఇమాజినరీ వెల్త్ అండి అని చెప్పాడు శర్మగారు ఏమన్నా మరి ఏమైనా వివరంగా ఆధికంగా ఏమైనా చెప్తే వినడానికి నేను సిద్ధంగా ఉన్నాం అంటే ఆయన ఎకనామిస్ట్ ఆయన అందుకోసం నోషనల్ నోషనల్ వెల్త్ అది ఏదో దానికి ఏదో నామధేయం ఒకటి పెట్టారు ఆయన ఇట్ ఈస్ విత్ ఇటు మనకి నేషనల్ ఫ్రంట్ నోషనల్ ఫ్రంట్ అని ఎన్టీ రామారావు గారు ఒకటి ఉండేది ఏం ఉండేది కాదు ఇంకొక పేరు లాగా ఒకటి నామరూపాలు ఉండేవి ఆ తర్వాత పోయింది ఏమైంది వెర్ ఇస్ నేషనల్ ఫ్రంట్ నోషనల్ ఫ్రంట్ అంటూ ఉండేవారు అప్పట్లో దిస్ ఈజ్ నోషనల్ వీ మనం వెళ్తానే అలాగే ఉంటాయి ఈశ్వరుని యొక్క భరోసా మీద మీరు జీవితాన్ని సాగించాలి కానీ డబ్బు యొక్క భరోసా మీద మీరు జీవితాన్ని బెంగ పెట్టేసుకుంటారు మనుషులు బెంగ ఎందుకంటే ఈ డబ్బుకి ఏమీ విలువ లేనట్టుగా కనపడుతుంది అటో ఎక్కితే డబ్బుకి విలువ లేదనే సత్యం మొహం మీద కొట్టొచ్చినట్టుగా కాబట్టి ఈశ్వరుని భరోసా మీద మనం జీవించగలుగుతాం కొంత ప్రశాంతంగా కానీ ఇతర ధనాది భరోసా పెట్టుకుంటే చాలా ఇబ్బంది పడుతుంది మనిషి చాలా టెన్షన్లో పెట్టుకుంటాడు యాంగ్జైటీలో పెడిపోతాయి బతుకు నడిచేది ఏదో ఎలాగో నడుస్తుంది మన యాంగ్జైటీ ఏమి ఈశ్వరుడు యొక్క భరోసా మీద నడిపించాలి జీవితాన్ని అందుకోసమే ఇవన్నీ పరమార్థత అసంత వాస్తవంగా ఇవేమీ లేవు వాస్తవంగా ఉన్నది వాసుదేవస్ సర్వం ప్రతి అణువులో ప్రతి ప్రాణిలో ప్రతి పదార్థంలో పరమేశ్వరుడే ఉన్నాడు మరేది లేదు అప్రాణ అమన యథా కరణాని తథా ఇంద్రి తరీరవిషయకారణాం భూతకాశం బాహ్య ఆవహాదిభేద ఇప్పుడు ప్రాణ మనహ సర్వేంద్రియాన్ని ఇవన్నీ కూడా పరమేశ్వరుని ఎందు భాసిల్లుతున్నాయి కానీ వాస్తవంగా పరమేశ్వరుని ఎందు లేవు పరమేశ్వరుడు మాత్రమే గలడు అని ఇంకా దాని తర్వాత స్టెప్కి వస్తున్నాం ఎలాగంటే యథా కరణాన్ని మనహ ఇంద్రియాన్ని కరణములంటే ఇంద్రియము కరణములంటే ఇంద్రియములు ఇంద్రియాని అంటే ఇంద్రియ సూక్ష్మ పంచభూతములు సో ప్రాణ మనహ మనస్సు ప్రాణము పరమేశ్వరుడికి కూడా కరణాలని మనం భావన చేయొచ్చు చేతుోకాలు మొదలైన కరణములు ఇవన్నీ కూడా వాస్తవంగా ఆ అక్షర పరంబ్రహ్మ కంటే భిన్నంగా లేవు ఆ అక్షర పరంబ్రహ్మ అయిందే బాసిల్లుతున్నాయి అని మనం చెప్పుకొచ్చాం ఇంతవరకు ఎలాగైతే ఈ సూక్ష్మ విషయాల్లో చెప్పామో ప్రాణ ఈ శబ్ద స్పర్శాచ దీఆర్ ఆల్ వెరీ సెటిల్ ద సేమ్ థింగ్ అప్లైస్ టు ద గ్రాస్ ఆల్సో గ్రాస్ పంచభూతాలు ఈ గ్రాస్ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చేది తెలుసిన ఇవి వట్ ఈస్ దేర్ రిలవెన్స్ భూత అని పంచభూతాలు చెప్తున్నారు లిస్టు ఈ భూతములు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కేవలం భూతాలని ఐదింటిని చెప్పేసి ఆపేయడం దగ్గర విషయం తాత్పర్యం కాదు శరీర విషయ కారణ అది వ్యక్తిగా ఆధ్యాత్మంలో దాన్ని మనం అవగాహనకి తెచ్చుకోవాలి సమష్టి దగ్గర నుంచి ప్రారంభించి వ్యష్టి దగ్గర ఫినిష్ చేయాలి ఆ సీక్వెన్స్ సో ఈ శరీరం ఉన్నది విషయములు ఉన్నాయి ఎదుర్కొండగా ఈ శరీరము నుండి వీడు తాదాత్మ్యాన్ని చెంది ఐ ఆమ్ ది సబ్జెక్ట్ నేను ద్రష్టని నేనేమో సబ్జెక్ట్ నేనేమో ద్రష్టని సబ్జెక్ట్ అంటే జ్ఞాత లేక ద్రష్ట ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అని అంటున్నాడు సో ఎవరి సబ్జెక్ట్ ఏది హూ వాట్ ఈజ్ ది సబ్జెక్ట్ ఐ ది సబ్జెక్ట్ అండ్ వాట్ ఈజ్ ది వాట్ ఆర్ ది ఆబ్జెక్ట్స్ దీస్ ఆర్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్స్ అంటే పంచభూతాలే కదా ఓకే ఆబ్జెక్ట్స్ పంచభూతాలు వాట్ ఈజ్ ది సబ్జెక్ట్ పంచభూతాలు అంతే కదండి సబ్జెక్ట్ అంటే ఇప్పుడు దేహ తాదాత్మ్యంతో సబ్జెక్ట్ వచ్చాడు కానీ దేహ తాదాత్మ్యం అయితే సబ్జెక్టు లేదు ఆబ్జెక్టు లేదు కాబట్టి సబ్జెక్ట్ ఎప్పుడైతే సబ్జెక్ట్ అంటే జ్ఞాత ఆబ్జెక్ట్ అంటే జ్ఞేయము తెలుసుకునేవాడు తెలియబడేది తెలియబడేది తెలుసుకునేవాడు లేకుండా ఉండదు తెలుసుకునేవాడు తెలియబడేది లేకుండా ఉండడు రెండు ఒక్కసారి పుడతాయి ఒక్కసారి విలీనమవుతాయి తెలుసుకునేవాడు లేకపోతే తెలియబడేది కూడా ఉండదు తెలియబడేది లేకపోతే తెలుసుకునేవాడు కూడా ఉండడు లేదండి తెలియబడేది జ్ఞేయం ఏం లేదు జ్ఞాత ఉన్నాడంటే ఏమన్నమాటది జ్ఞేయం లేకపోతే జ్ఞాత కూడా ఉండడు ఈ రెండూ కూడా తెలివి నుంచి పుడతాయి అదొక పెద్ద ప్రక్రియ ఎప్పుడైనా మరో చెప్తాను ఆ తెలివే ఆ చైతన్యము అదే ఉన్నది ఇంకా మిగతావేమీ ఉన్నట్టు కాదు సరే ఈ పంచభూతాలను చెప్తున్నారే ఈ పంచభూతాలే ఓ సంస్థానంలో శరీరంగానూ సబ్జెక్టుగాను భాషిస్తున్నాయి మరో సంస్థానంలో విషయములుగా అంటే ఈ పదార్థ జో వాయు ఆకాశములుగా భాషిస్తున్నాయి కాబట్టి శరీర విషయ కారణాన్ని భూతాన్ని ఈ భూతములే శరీరానికి విషయాలకి కారణములుగా ఉంటున్నాయి ఏమిటా భూతములు ఖం అంటే ఆకాశం ఆకాశము చాలా సతల్ మళ్ళీ గ్రాసు భూతాలే పంచభూతాల్లో మళ్ళీ ఆ గ్రాసు నెస్లో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి కదా ఆకాశం కం వాయు వాయువు వాయువు అంటే బాహ్య ఇక్కడంతా కూడా తత్పదార్థ నిరూపణం కదా ఈ లోపల ఉండే వాయువు వద్దులండి ఇప్పుడు అధ్యాత్మం కాదు కదా అధిభూతం గురించి మాట్లాడ బాహ్య ఓ ఆవహి బాహు బాహ్య అంతరహాన్ని కూడా ఇచ్చారు ఓకే లోపల ఉంది బయట ఉంది సో బాహ్య ఆంతర రెండు రకముల వాయువు దీనికి ఆవహాది భేద ఇది ఒక కౌంటు ఇది ఇది ఎలాగంటే ఇప్పుడు మీ మేఘము అని ఒకటి ఉంది మేఘము అంటే క్లౌడ్ కానీ మీరు క్లౌడ్ అంటే మేఘం అని మనం ఏదో ఒక పద్ధతిలో అనుకుంటున్నాం మీరు ఎవరైనా మెటీరియాలజిస్ట్ని కనుక్కుంటే ఆయన అంటాడు పన్నెండు రకాల క్లౌడ్స్ ఉన్నాయని చెప్తారు అది మెటీరియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది పన్నెండు రకాల క్లౌడ్స్ ఉన్నాయంట సర్ఫ్ సర్ఫర్స్ పెరుగుదరా ప్లాన్ కోద కొట్టుకున్న దాని మీద వేవ్స్ మీద వెళ్తూ ఉంటారు వాళ్ళు ఒక సర్ఫర్ నాతో అన్నాడు నేను ఉంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగాను అడిగితే సిక్స్ సెవెన్ వెరైటీస్ ఆఫ్ వేవ్స్ ఉన్నాయని చెప్పాడు వేవ్స్ ఆయన మరి సర్ఫర్కి వేవ్స్ కావాలి కదా సిక్స్ సెవెన్ వెరైటీస్ ఆఫ్ వేవ్స్ అదే అని చెప్పాడు ఈ సర్ఫర్స్ న్యూయార్క్లో విమానం ఎక్కి కాలిఫోర్నియా వెళ్ళిపోతుంది ఇక్కడ అంత దూరం ప్రయాణం ఎందుకంటే అంత దూరం ఎందుకంటే సముద్రం న్యూయార్క్లోనే ఉంది కదా అంటే సముద్రం ఉంది కానీ వేవ్స్ సరైన చాలా ఆవహాది భేద శంకరులు వీటిని అన్నింటినీ చూశారు ఆయన చూసి ఓసారి ఓ మాట అంటున్నారు ఇలాంటి కౌంటర్ ఏమైనా ఉంటే ఆ కౌంటర్తో పెట్టి ఇన్ని రకాల వాయువులు ఉన్నాయనుకునే ఒకే వాయువు ఇన్ని రకాలుగా కనపడుతుంది ఆ ఒక్క వాయువు కూడా పరబ్రహ్మ నుంచే వచ్చింది ఆవహ అది ఆవహ అని మొదలైన అది ఆది ఎట్సెట్రా వాట్ ఈస్ దిస్ ఎక్సెట్రా ఆవహ ప్రవహ ఉద్వహ సంవహ వివహ పరివహ ప్రవహ ఉపసర్గలను ఉన్నాయి వ్యాకరణ శాస్త్రంలో సో ఉపసర్గ ప్రదహాలు ఉన్నాయి అవన్నీ పోగేసి వాటిని వహాకి ముందు పెట్టే ఇన్ని రకాల వాయువులు వస్తాయి ఆ వహ అంటే అంతటా వీచుతో ఉంటుంది అంత సమానంగా వీచుతుంది ప్రవహ అంటే ఒక డైరెక్షన్లో బాగా వేగంగా వీచుతుంది మిగతా డైరెక్షన్స్లో తక్కువ ఉద్వహ పైకి వీచుతుంది సో వివహ కిందికి వీచుతుంది పరివహ ఇలా చుట్టూ చుట్టూ తిరుగుతూ ఉంటుంది సో ఇలాగంటి రకాల అనేక రకాల వాయువులు ఇన్ని రకాల వాయువులన్నీ కలిపి ఒకే వాయువు వాయుపోతే కమ్మాయుర్ జ్యోతి మంత్రము మంత్రంలో ఉండే పదాలు జ్యోతి అంటే అగ్ని జ్యోతి అంటే అగ్ని అని అర్థం అండి ఆకాశము వాయువు తర్వాత ఏమొస్తుంది అగ్ని వస్తుంది అగ్నిలో నలభై రకాలు ఉన్నాయి యూనోదా ఉంటాయి ఏవో రకరకాలు ఉంటూ సో నలభై రకాల అగ్నిలు ఉన్నాయి అని వేదనలోనే వస్తాయి మంత్రాల్లో ఎనీవే ఇంకపోతే ఆపహ ఉదకం